టైపు ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవునికి కూడా కృతజ్ఞతలు అందరికీ ప్రోజల దేవుడు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దేవునికి కూడా కృతజ్ఞతలు సుజాత సిస్టర్ గారు మీరు ప్రే చేయండి ప్రార్థన చేసుకుందాం ప్రభు ఇచ్చిన ఇక కొత్త దినం కొరకై ఈ పరిశుద్ధ ఆదివారం విశ్రాంతి దినం కొరకై ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఇక ఆరాధన అంతట్లో ప్రభు యొక్క కృప ప్రభు యొక్క నడిపింపు మనకందరికీ కలగాలని మహిమపరుస్తూ స్థుతి ఆరాధన చేసుకుందాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు మహాఘనుడవు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన ఏసయ్య నీకు గొప్ప నామానికే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ పరిశుద్ధమైన దినం పట్టి ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినంనికి రావాల్సినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభ మీరు నడిపించండి సేవలో ఉన్న బిడ్లని ట్రైబల్ మినిస్ట్రీస్ లో తిరుగుతున్నటువంటి ప్రభాస్ వార్థికుల అందరినీ కూడా ప్రభ మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రతి ఒక్క సేవకుని మీరు ఉద్యోగపరచండి బలపరచండి సేవా కార్యక్రమాలన్నీ ఆటంకం లేకుండా జరుగుటకు సహాయం చేయండి ప్రభ న తండ్రి ఉదయ కాలం నుంచి మమ్మల్ని ఇంతవరకు కాపాడు దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎన్నో మేళ్లు మీ ఇద్దరి నుంచి మేము పొందుకుంటున్నాం ప్రభ ప్రతి బట్టి నీకు వందనాలయ్యా నీ ప్రభ మమ్మల్ని విడివక ఎడబాయక నృత్యము ప్రభన తండ్రి కనుకరించి దేవుడువై నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభ న గొప్ప కార్యం మా యొక్క జీవితంలో మీరు ఎన్నో చేస్తున్నారు నా తండ్రి ఎన్నో విషయాలలో మమ్మల్ని సాక్షిలుగా నిలబెడుతున్నారు ఏ నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీకు గొప్ప కార్యక్రమం బట్టి ప్రభా ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చిన ఇక విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన నా ప్రభడవు నా విమోచకుడవు నా రక్షకుడవు నీకు వందనాలయ్యా ప్రభన తండ్రి ఇక దినమంతయ్యూ కూడా ప్రభాని యొక్క కృపలు జ్ఞాపం చేసుకున్న బిడ్డ ప్రభన తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి దీవించండి వాక్యం చెప్పనైన బిడ్డని ప్రభా మీకు శిల్వ చాట్న మారుగుపరచుకోరండి ఈ దినంలో కొరకాయి ప్రభా మీరు ఇవ్వవలసిన మనహను మాకు దయచ్యమని ప్రార్థిస్తుంది స్తున్నాం ప్రతి ప్రార్థన ఆలకించి దేవుడవు నీకు వదనాలు ప్రభ నతండి గొప్ప దేవుడవు ఆశ్చర్య క్రియలు జరిగించే మా ఏసయ్య ఈ సాయంత్రకాల సమయంలో ఈ కూటమికి ప్రభా వచ్చిన చేరిన అందరి బిడ్లను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డ అవసరతులు అక్కర్లో ఎరిగిన దేవుడవు ప్రభ ప్రతి ఒక్కరు హృదయాంత్రంలో ఎరిగిన దేవుడు నా తండ్రి ప్రభా మాకి ఏం అవసరమైనదో నీకు తెలుసు ప్రభ నతని ప్రతి కార్యము నీ యొక్క గొప్ప నామంను మహిమ పరచుటకే మా పట్ల మీరు జరిగిస్తున్నందుకు మీకే వదనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావంలో ఏసయ్యా మీ యొక్క పరిశుధనామనికి చెల్లించుకుంటూ ఏసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఫ్రైజ్లాడ్ శాంతమ సిస్టర్ మీరు పాట పాడండి అందరికీ ఫ్రైస్లాడ్ ఎందుకో నెంతగా నీవో ప్రేమించు ఓ దేవా అందుకో నా దే పాత్ర అలు సైయా ఎందుకో నందిగా నీవో రేమిషితివో దేవా అందుకో నాదీన స్థుతి పాత్ర అలుసయ్యా పాపము బాబ నరూ వైనావు నాము నలిగి వేలాడివి నా పాపము నరూప వైనావు నాపము నలిగి నాకు చాలినే ఉడవునివే నాస్తలో నాకు చాలీనా ఉడవు నీవే నాస్తానములోయే సయ అల్లే సయ ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నాదీన స్తు పాత్ర అల్లు యాసయ్యా నా నీ రూపము నిర్మించి ఉన్నావు నా పోలికతోనే నివసించుచున్నావు నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు నా రూపములోనే నివసించుచున్నావు నీవు నన్ను ఎన్నుకున్నావు నా కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్న కొన్నావు నా కొరకై కృపలో అెలు యే సయ్యా అలెలు యే సయ్యా ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నాదీన స్తు పాత్ర అల్లెలు యాసయ్యా నాశ్రమలు సహించి నాశ్రయమైనావు నా వ్యాధులు భరించి నన్నాదుకున్నావు శ్రమలు సహించి నాశ్రయమైనావు నా వ్యాధులు భరించి నన్నుకున్నావు నన్ను నీలో చేర్చుకున్నావు నన్ను నన్ను నీలో చేర్చుకున్నావు నన్ను దాచిన్నావు అలెలు ఎ సయ్యా అలెలు ఎందుకో సయ్యా ఎందుకు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్ పాత్ర అల్లు యే సయ్యా నీ సన్నిధి నాలో నా సర్వమునీలో నీ సంపద నాలో నా సంత మునీలో సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సంతము నీలో నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువా నా టీవే నేను ఏకమగు వరకు నన్ను విడువా విడవే అెలలో ఎ సయ్యా అెలూ ఎయ్యా ఎందుకో నగ నీవు ప్రేమించితివో దేవా అందుకో నాదీన స్థుతి పాత్ర అల్లెలు అయే సయ్యా అల్లెలు నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడముందే నీ గ్రంథములో నుండే ఏ మీ అర్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింపును ఏమి మీ అర్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతును అల్లెలు అయే సయ్యా అల్లెలు అయే సయ్యా ఎందుకో నన్నిగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తు పాత్ర ైజ్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజలాడ్ మన మధ్యలో చాలా మక్క మనకు వాక్యం అందిస్తారు ప్రైజలాడ్ అక్క రైజలాడ్ సిస్టర్ వాక్యం అందించానక్క అందరికీ ప్రైజ్లాడ్ మనము ప్రార్థన చేసుకున్న వాక్యాన్ని మొదలుపెట్టుకున్నది ప్రార్థన స్థితి స్తోత్రం స్తోత్రం పశుతాత్మ దేవాడు పక్కని కండల దేవా మా ఉన్నత గోపదేవా సర్వోన్నత సర్వశక్తి వంతురా రాజామి యొక్క నామానికి లెక్క నేను విలాలు తెలుగు స్తోత్రాలు చెల్స్ అవుతుంది ఏసియా వాకు ప్రభాతం ఇచ్చినటువంటి సమయం బట్టి వందనాలు చెల్లిస్తానండి ఏసియా ప్రభాతం వాక్యాని ప్రభాతం ప్రభావ మీ యొక్క ఆత్మ దయచేంత సొంత జ్ఞానాన్ని కొట్టి పారండి ప్రభావ ఏసియా మందిరం ప్రభావం అవి వాక్య ఉదయం బ్రదపరుచుకున్న ప్రభాతం మార్పు మీద జీవితం అందరూ దయచేయని తర్వాత ఇచ్చిన ప్రతి బిడ్డని డాక్గా ఉందించుకొని కదా ఏ సమస్యలు మీకు నాన్న తీసుకోవడం కదా ఎలాంటి ఆర్థిక లేకుండా వాక్యం దాన్ని మాట్లాడి కదా మీరే మై కొంతమంది ప్రార్థిస్తూ ఏ నా తండ్రి అమ్మాయి అండి అయితే నేను వాక్యము జాన్ చాప్టర్ ఫోర్టీన్త్ వయసు వార్త పద్నాలుగు వర్జము ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు ఫస్ట్ దేవుడు మనకు ఈ లోక లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్నో శువార్తలు మనకు అందించాను కదా అయితే ఆ వాక్యాన్ని నేను ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను అండి ఒకసారి జోన్ మనతో మాట్లాడుతున్నాను జోన్ చాప్టర్ ఫోర్టీన్ ఈ హృదయమును కలవరపడని యొక్క విశ్వాసం ఉంచుతున్నారు నా విశ్వాసం ఉంచుడు అయితే అప్పుడు దేవుడు దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు మన మన దగ్గర మాత్రం అప్పుడు అంటే పరిశుద్ధా మనం ఇంకా అప్పుడు ఇంకా వాళ్ళకి ఎవరికి తెలియదు కదా అప్పుడు ఏసే ఫేరదారిగా ఉన్నప్పుడు ఆయనే సమస్తమే ఆయన ఆయననే దువాత చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న సేవకులతోని అక్కడున్న శిష్యులతోని ప్రజలతో అందరితో ఆయనే మాట్లాడుతున్నారు దేవుడు ఏమని మీరు ఉదయమును కలవరపడనియకుని దేవుని విశ్వాసం ఉంచోడు ముంచుచున్నారు నా విశ్వాసం ఉంచోడు అయితే అప్పుడులో దేవుడు సువాత అందించడు ఏమని ఆయనే మల్లోక రాజ్యం కోసం చాలా చాలా మటుకు ఈసాయా మల్లోక రాజ్యం కోసం ఆయన చాలా వివరించి మనము ఇంకా ఏ విధంగా ఉండాలని నడుచుకోవాలన్నది చాలా ముందే మనకి ఆల్రెడీ మనకి దేవుడు నేర్పించింది ఒకవేళ దేవుడే చెప్పకపోయి మనకి ముందే ఫస్ట్ టైం పాత ఫాలో అవుతుండే బట్ ఆ తర్వాత కూడా మళ్ళీ మనకి దేవుడు ఆయననే స్వయంగా ఆయన శరీరధారంగా వచ్చి మన కోసము వాక్యము మనకి అంత అంటే చెప్పడానికి దేవుడు వచ్చిండు అంటే అది ఎంత ప్రాముఖ్యమైన ఎంత ఇంపార్టెంట్ అని దేవుడు మన కోసం వచ్చి చెప్పిండు అక్కడ ఉన్న సుశీలతో చెప్తూ మీరు దేవుని విశ్వాసం కదా మరి నా కూడా విశ్వాసం ఉంచుడు అంటే దేవుడు ఏ విధంగా మనం మనం అనుకోవాలి ఇప్పుడు ఏసే విధానికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు అప్పుడు ఏసైని అప్పుడులో ఆల్రెడీ ఏషియా గ్రంథంలో దేవుడు ఏసియా జన్మిస్తాడు అని చెప్పి కూడా మనకి ఆల్రెడీ ఉంది కనీక గర్భవతి అయ్యి కుమారుడి గణము ఆయన ఏసం అనేసి ఆ వాక్యాన్ని మనం ఆల్రెడీ చదివినాము ఎన్నో సార్లు మనము అది అయితే దేవుడు మళ్ళా కూడా ఆ వాక్యాన్ని అది అది గుర్తు చేస్తా ఇక్కడ వాళ్ళకు మళ్ళీ దేవుడు ఏమంటాం సెకండ్ వర్స్ లో కదా నా తండ్రి ఇంత అనేక నివాసంలో కలవు లేనిలా మీతో చెప్పుదును మీకు స్థలము స్థిర స్థిరపరచ వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము స్థిరపరిచినలా నేనుండు స్థలములో మీరు రెండులాగున మరలా వచ్చి నా యుద్ధాన్ని ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోవదును ఇంత స్పష్టంగా దేవుడు ఈ మంచి మాట్లాడు నా తండ్రి ఇంట అంటే ఏసీ అక్కడ తను తను నా తండ్రి ఇంట అనేక నివాసం కలవో అని ఆయన ఏసీఐ చెప్తున్నావు ఆయనే కానీ దేవుడు మనకి వాక్యము డైరెక్ట్ చాలా అర్థం కాదు మనం ఎట్లా అర్థం చేసుకోవడం అంటే చాలా మంది తండ్రికి అని వేర్లేగా అనుకొని మాట్లాడతాం ఇక్కడ దేవుడు నా తండ్రి ఇంటి అనేకములు అంటే ఆయన ఆయననే మనకి ఇక్కడ మాట్లాడుతున్నాడు అది ఏ విధంగా అర్థం చేసుకుంటారు ఇక్కడ ప్రజలు వేరేగానే అర్థం చేసుకుంటారు అంటే డైరెక్ట్ గా దేవుడు మనకి వాక్యంలో ఇట్లా కొన్ని కొన్ని వర్సెస్ ఇప్పుడు దేవుడు శ్రద్ధ ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ నా తండ్రి అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో మీకు స్థలము స్థిరపరిచే వాళ్ళు అని దేవుడు చెప్తున్నాడు అక్కడ నేను వెళ్ళి మీకు స్థలము స్థిరపరిచిన నే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా నిద్ర ఉండేటప్పుడు మిమ్మల్ని తీసుకొని పోదును అయితే ఈ వాక్యము విన్న తర్వాత దేవుడు స్పష్టంగా చెప్తుంది నేను వెళ్తున్నాను నేను మళ్ళీ తిరిగి వస్తాను మీరు నాతో ఉండులాగున అంటే ఎంత ప్రేమించింది దేవుడు ఆ విషయం కూడా మనకి దీంట్లో వాక్యం అర్థమవుతా ఉంది దేవు ఇప్పుడు మనం మనకి ఇష్టమైన వాళ్ళు మనతో ఉండాలి అని కూడా మనల్ని ఎంతో ప్రేమించింది కాబట్టి మన కొరకి కానీ పితపత్రనికి మళ్ళీ వెళ్ళింది అయితే దిగుణి క్లియర్గా చెప్తా ఉన్నాడు అడుగుతాను నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను అయితే ఈ వాక్యం విన్న తర్వాత అందుకు అక్కడ చూడండి అందుకు తోమ ప్రభు ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగులాగు తెలియనని ఆయన అడగగా ఇప్పుడు చూడండి అక్కడ అని దేం సృష్టి ఉన్నారు వాళ్ళకు అర్థం కాలేదు ఆయన ఏమన్నాడు నేను ఇక్కడ వేసేవా నాలుగు వచ్చంలో అంటున్నాడు నేను వెళ్ళుచిన స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను ఇది ఎందుకని అంటే దేవుడే చెప్తున్నాడు నేను వెళ్ళే స్థలం మీకు తెలుస్తుందని మరి ఎట్లా తెలుస్తుంది రాబా అని చెప్పి అడుగుతా ఉన్నాడు అప్పుడు ఏసియా ఏమంటున్నాడు ఆ ప్రవచనలో చూడండి ఇది చాలా మన క్లియర్ గా ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్కు రాడు అని స్పష్టంగా చెప్పింది అప్పటి వరకు తోమగ్గురు అర్థం కాలేదు మనం వెళ్ళాల్సింది ఏసియా దగ్గరికి ఏసేని మార్గము ఏసైనే సత్యము ఆయననే జీవము మరి మనం ఇక్కడ ఆయన దగ్గరికి ఆయనే ఆయననే ఆయనే ఆయన వెతుక్కోవాలా ఆయన కోసమే మనం వెళ్ళాలి చేసి అది చెప్తున్నాను మరి మీరు ఏ మార్గంకి వెళ్ళాలి అక్కడ ఇంకా వేయడానికి మనం అవుతున్నామా లేదు బట్ వీఆర్ గోయింగ్ విత్ జీజస్ అంటే ఈ వాక్యం దేవుడు మాట్లాడడం స్పష్టంగా నేనే మార్గమును ఉన్నాను మరి దేవుడే మార్గమైనప్పుడు మళ్ళీ ఇంకా వేరే వారి మార్గం ఏమని వెతుకుతాం ఈ లోకంలో మనము చాలా మంది అంత ఇద్దరుతో వెతుకుతూ ఉంటారు కదా ఎన్నో రకాలుగా నేను ఇది చేయాలా నేను అది చేయాలా నేను ఇట్లా సక్సెస్ఫుల్ గా ఉండాలి లోకంలో నేను ఈ విధంగా చేస్తే ఇట్లా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ గా ఉండగలుగుతాను ది వాంటెడ్ టు హ్యావ్ ద ఫేమ్ అయితే వాళ్ళు అనుకుంటారు లోకంలో ఉన్నందుకు నేను ఈ వాక్యం అంటే వాళ్ళు ఉండే ప్రవర్తన ఎట్లా ఉండాలి ఎవరు నన్ను ఏ విధంగా గుర్తు చేసుకుంటారని చెప్పేసి కానీ దేవుడు ఏమంటుండే నేనే మార్గమే ఉన్నాను చెప్తున్నాడు ఆయన ఆయననే మార్గం మనం ఏ మార్గం వెతకడానికి వీలేదు ఇంకా చాలా వెతుకుతా ఉంటారు ఇంకా ఏదేదో వెతుకుతా ఉంటారు ఇంకా అసలు అక్కడ ప్రూఫ్ ఆల్రెడీ దేవుడు నేనే మార్గంనే ఉన్నానంటే ఇంకా ఆలోచనలు ఏదేదో ఆలోచనలు కలిగి బతుకుతా ఉంటే వాళ్ళు దే డోంట్ హ్యావ్ ఎనీ ఎనీ రీజన్ అంటే కొంతమందికి ఇంకా అస్సలే తెలియదు అంటే దేవుడు మనకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని కూడా వాళ్ళకు తెలియనే తెలియదు అనమాట ఇప్పుడు మనం దేవుడు నమ్ముకున్న వాళ్ళమైనా కూడా మనకి కూడా చాలా మంది సేవ చేస్తుంటాము మనం వాక్యం షేర్ చేస్తున్నాము బట్ మన ఏంది మనం మనం ఏం చేస్తున్నాం దేవుడు అంటూ నేనే మార్గమే ఉన్నాను మన దేవుని యుద్ధకు మనం ఇలాంటి ఆయనలో ఆయన సత్యమే ఉన్నాడు ఇంకా ఏం వెతుకుతున్నాం మనం ఇక్కడ చాలా మంది వాక్యం ఆయన మార్గమైనప్పుడు ఆయన కోసం మనం ఆలోచన మన మన కాన్సన్ట్రేషన్ అంతా ఆయన మీదనే ఉండాలి ఏ పని చేసినా కూడా మన మార్గం నువ్వు చేసే ప్రతి మార్ కూడా ఆయన మార్గానికంటే ఆ మార్గానికి దారితీయాలంటే ఏసిన యుద్ధకి అంటే ఆయనకు నువ్వు చేయాలి మనము ఎవ్రీ ఎవ్రీథింగ్ మనం ఏదైతే చేస్తున్నామో మనం ఏదైనా చేస్తున్నాం వర్క్ వర్క్ చేస్తున్నాం పలా దగ్గర వే దగ్గర ఎక్కడెక్కడ ఉంటుంటాం మనం సో ఇతరులకు ప్లీజ్ చేసే దానిలాగా కాకుండా మనము ఏసియా ఏసియా కోసం ఉంటుందా అంటే వాక్యం ఆయనని ప్లీజ్ చేస్తుందా లేదా ఏసేను మనం చాలా మంది వాళ్ళు ఓన్ డెసిషన్స్ వాళ్ళ మార్గం ఉన్నాడు కానీ ఏసారి నేనే మార్గమే ఉన్నాను మళ్ళీ ఇంకా ఏం ఆలోచన మనం ఏం చేయలేము సత్యం కూడా ఆయనే ఉన్నాడు అన్ని ఆయననే ఉన్నాడు జీవము జీవమును నేనే అనుకున్నాను ఆయన అంటే జీవము ఇప్పుడు జీవం లేదు చాలా మందికి అసలు జీవం అంటే బతుకుతున్నారు కానీ జీవం అనేది లేదు ఆయన ఆయన నీలో ఉన్నప్పుడు జీవం కలిగి ఉంటాం ఈ వాక్యం కూడా మనం ఎన్నోసార్లు షేర్ చేసుకున్నాము వాక్యం జీవం అంటే ఏంటి కానీ అన్న షేర్ చేసుకున్నాం ఆయనలో మనం మనలో ఉండడమే మనం ఆయన ఇష్టం ఆయన క్రియలు చేయడమే ఆయనకు నగనాలు కలిగి ఉన్నప్పుడు ఆయన జీవం నీళ్ళు మనం జీవించిన నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి వద్దకు రా రాడు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు అంటే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ డూ ఎనీథింగ్ అంటే నువ్వు ఎంత చంపాడి ఎంత ఫేమ్ ఉన్నాయి నువ్వు ఏమన్నా ఆ అదన్నీ కూడా పెడదమే అంటే నేనే మార్గంలో ఉన్నాను ఆ మార్గం తప్ప ఇంకా ఏది కూడా సత్యం అంటే ఎవ్రీథింగ్ ఈజ్ లైజ్ ఓన్లీ అంటే ఈ లోకంలో అసత్యం అంటే అన్ని అసత్యం లేదు ఓన్లీ సత్యం అంటే ఆ మార్గము ప్లస్ ఇంకా ఆయననే సత్యం ఆయన ద్వారా తప్ప జీవం ఇందులో కూడా లేదు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు అంటే నువ్వు దేంట్లో కనుగొంటాం మనం దేంట్లో కూడా కనుగొనలేవు అన్నమాట ఇప్పుడు నువ్వు ఆ ఏ టైం అయినా ఇంత టైం దేవుడు మనకి ఇచ్చింది పుట్టిన దగ్గర నుండి కూడా మనం పెరుగుతున్నప్పటి నుంచి కూడా దేవుడు దేవుడు అయితే చిన్నప్పటి నుంచి ఆయన స్వాతల్ని ప్రకటించడం ఆయన స్టార్ట్ చేసింది మనమేమో ఇన్ని రోజులు కూడా వ్యర్థం చేసినాం మొత్తం సమయాన్ని సమయం అంతా వృధా చేసేసినాము మనం జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఇంకా నేర్చుకున్న లాగానే ఇంకా ఉంటున్నాము ఇంకా ఏదోదో మార్గం ఇంకా ఏమవుతుంది ఆ మార్గం అనే వెతుకుతున్నావు కానీ దేవుందరికీ రావాలి నీ మార్గం వేసేనని చెప్పి చెప్తా ఉన్నావు మన మార్గమేసే మనం చూసి ఆయన సేవనే చేయాలని దేవుడు మనకు ఖచ్చితంగా మాట్లాడుతుంది ఆ ద్వారానే నేనే సత్యం ఇంకా ఇంకా ఏం సత్యం నీ లైఫ్ లో నీకు నువ్వు ఏది చేసినా అది ఏ సత్యం లేదు సత్యం ఆయన్ని ఆరంశము ఏసే అని ఆనందించడం ప్లస్ ఇంకా ఆయనకు సంబంధనము చెప్పుకోవడము ఆయన ద్వారానే చేసినప్పుడే నీళ్ళు జీవము ఇంకా జీవ ఉన్నా కూడా బతుకుతున్నాం అన్నట్లే కాకుండా జీవం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు జీవం లేకుండా మనం ఏ చేసినా కూడా ఎంత ఎంతమందిని ప్లేస్ చేసినాను ఎంత ఏ చేసుకున్నా కూడా అన్ని వ్యర్థమే అని చెప్పి దేవుడు మంచి మాట్లాడుతున్నంత ఈ వాక్యం దేవుడు అప్పట్లో కూడా వాళ్ళు దేవుడు సేవదారిగా ఉన్నప్పుడు వాళ్ళతో చెప్పింది ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు మీరు ఎక్కడ ఇక్కడ ఆయన తోమ ఎంత అడిగింది ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే అని అడుగుతున్నాడు దేవుడిని ఆయన ఎట్లా చూడండి ఇక్కడ అప్పుడు ఆయన మా ఆ మార్గం ఎలాగో తెలియన న్ ఆయన నడవగా దేవుడు ఇప్పుడు మనం కూడా అడుగుతుంది చాలా మంది నా మార్గం నా లైఫ్ నేను ఇక్కడ కూడా ఏం చేస్తున్నాను అంటే దేవుడు చెప్తున్నాడు నీ లైఫ్ అంతా వేసేని మనం మన మార్గం కూడా వేసేని మనం వెళ్ళే మార్గం ఇప్పుడు ఇప్పుడు బస్సులో ఎక్కి ఎట్లా అయితే పోతుంటామో ఏ స్టాప్కి వెళ్తున్నామో అని ఎట్లా ఉంటుందో ఇప్పుడు మన లైఫ్ మార్గం కూడా వేసేని ఆ మార్గం నుండి మనం పోవాలని దేవుడు చెప్తున్నాం అంటాం సో ఇక్కడ నెక్స్ట్ దేవుడు సెవెంత్ ఏమంటున్నాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉండదురు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుతురు ఆయన నువ్వు చూచి ఉన్నారని చూచి ఉన్నారని చెప్పాను ఇప్పుడు ఏసీఆర్ క్లియర్ గా చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళకి అప్పుడులో వాళ్ళు వాళ్ళకి తెలియట్లు అప్పుడు శిష్యులకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళు ఇంకా దేవుని అంటే ఇప్పుడు మనంలో కూడా చాలా మంది దేవుని నమ్ముకొని కూడా ఇంకా తెలియని పరిస్థితుల్లోనే ఉన్నాం దేవుని ఎరగకుండానే ఉంటున్నాం ఇంకా అంటే నీ స్పిరిచువల్ లైఫ్ లో నీ పర్సనల్ గా నువ్వు టెస్ట్ చేసుకుంటే నువ్వు కరెక్ట్గా ఆ మార్గంలోనే వెళ్తున్నావా ఏసే మార్గంలోనే వెళ్తున్నావా ఆయన కోసం ఆలోచన చేస్తున్నావా అని చూసినా లేదా మన కొంచెం డౌట్లు వాళ్ళకి వాళ్ళకి మనకి డౌట్లు వస్తా ఉంటాయి దేవుడు అదే అంటుంది మీరు నన్ను ఎగ్గి ఉంటే అంటే మీరు తమ్ముకొని ఉంటే ఇప్పుడు మనము నా తండ్రి తండ్రిని ఎగ్గి ఉండే మీరు నన్ను నమ్ముకొని ఉంటే మీరు నా దగ్గర ఉన్నట్టు కదా అని దేవుడు చెప్పి అంటూ అప్పటి నుండి మీరు ఆయన నువ్వు ఎడుగుతూ ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకున్నాను ఎరిగి ఉంటున్నావు అప్పటి నుండి నువ్వు ఆయనలో ఆయనని ఆయన తగ్గి ఆయన తుమలో నడుస్తున్నావు ఆయనను చూచిందాయని చెప్పాను అప్పుడు మళ్ళీ ఎనిమిదో వచ్చినప్పుడు దేవుడు అప్పుడు ఫిలిప్ ప్రభు తండ్రిని మాకు కనపరచుతో కనపరుచును మాక మాకే చాలునని ఆయనతో చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఈ ఫిలిప్ కూడా దేవుని అవుతున్నాడు తండ్రిని మాకు కనపరచు ప్రభు అని మళ్ళీ అడిగినప్పుడు వేసే వేసు ఫిలిప్ నేను ఇంతకాలము నీ యొక్క ఉండినను నీవు నన్ను ఎరుగవా ఎరుగవా చూడండి ఇప్పుడు ఇట్లా దేవుడు దేవుడు శరీరదాన్ని ఉన్నాడు కాబట్టి అలా నాకు మనల్ని దేవుడు కూడా ఉంది మనల్ని కూడా అనుకుంది నేను ఇంతకాలం దగ్గర ఉన్నా కానీ నీకు ఇంకా విశ్వాసమే లేదు ఇంకా నేను తిరిగి చనిపోయి తిరిగి లేచిన మీ పాపల అంటే దేవుడు లేవ చెప్తున్నాడు అయినా కూడా ఇంకా డౌట్ఫుల్ లైఫే ఉంటారు అనమాట దేవుడు అసలు మాట్లాడుతున్నాడా దేవుడు పనిచేస్తున్నాడా అసలు ఏం జరుగుతుంది ఉంటారు అంటే అట్లా జరుగుతూ ఉంటది ఎన్ని సార్లు చూసినా కూడా మనుషులు ఆ విధంగా ఎందుకు అంటే నువ్వు ఎందుకంటే మనం ఆయన ఆ మార్గంలో లేవు వేసే మార్గంలో లేవు నమ్ముకున్నామని నమ్ముకున్నామని కాకుండా ఆయన మార్గంలో మనం నడవాలి ఆ మార్గం నేనే మార్గం అని చెప్తున్నప్పుడు దేవుడు మనం ఆ మార్గం నడవాలి అది చాలా కష్టమైంది కొంచెం అంత డౌట్ ఫుల్ అట్లా ఉంటుంది చాలా మందికి బట్ మాట్లాడుతున్నాను నేను ఇంతకాలం యొక్క ఉండి నన్ను నన్ను కానీ చాలా మనం ఏం చేస్తాము మన దగ్గరనే దేవుడు ఎదగనే ఇంకా నమ్ముకొని దేవుడు లేనని అనుకొని ఇంకా ఏదేదో పని చేసుకుంటా వేరే మీద ఆధారపడుకుంటా ఇంకా ఏదో వాళ్ళు సొంత డెసిషన్ తీసుకుంటానే ఉంటాను దేవుడు ఈరోజు నేను ఇంతకాలం మీతో ఉన్నాను నీ ఇక్కడ ఉన్నాను నువ్వు వ్యాప్తిని తీసుకున్నావు నువ్వు ఎన్నిసార్లు వాకింగ్ చేస్తున్నావు అయినా కూడా ఇంకా కూడా నన్ను ఇంకా ఎదగట్లేవు అంటే నువ్వు మొత్తం అంటే మన చాలా మటుకు మనము ఎట్లున్నామంటే ఇంకా ఆయన ఎదగకుం ఇంకా దేవుడు నమ్ముకోలేనట్టే ప్రవర్తిస్తుంటాము ఆ మార్గం లేనట్టే ప్రవర్తిస్తుంటాము సో అది ఎంత ఇంత దేవునికి ఇంత బాధాకరంగా అనిపిస్తుంది అది ఏ విషయమైనా అవ్వచ్చు మీ డ్రెస్ చేసుకోండి మీకు తెలుస్తాయి మనం మనం ఒక పక్కన వాకేం చెప్తుంటాము మనమేమో పాటలు పాడుతుంటాము మన అన్ని చేస్తుంటాం వీళ్ళు వానైకా కదా మనం దేవుని నమ్ముకున్నాం అంతంగా అన్యులమే ఉంటాం ఒకవరకు మనకి మార్గం తెలియదు సత్యం తెలియదు జీవం తెలియదు బట్ దేవుని నమ్ముకున్నాక మనకు సత్యం తెలిసింది జీవం ఆయన మార్గం తెలిసిన తర్వాత కూడా ఇంకా కూడా మనం ఇంకా ఇంకా దేవుని నిలవకుండా ఉన్నట్లే జీవితం ఆ విధంగా గడుస్తూ ఉంటా ఉంటది అనమాట అంటే వాళ్ళకు వాళ్ళ తెలవకుండా క్రమపడుతున్నారు అన్నట్టు వాక్యం మనం విన్నాడు ఇట్లా ఇట్లా దేవుడు మాట్లాడుతుంది నన్ను చూసిన తండ్రిని చూసి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నా చూడండి ఇప్పుడు ఈ దేవుని తీసుకుంటా కూడా మన తండ్రి నుంచి ఉన్నంటే మళ్ళీ మనం ప్రభా మన పరిశుద్ధాత్మ వాక్యం ఉంటుంది మళ్ళీ మాట్లా ప్రభా మాట్లాడు దేవుడు మాట్లాడుతూనే ఉంటారు బైబిల్ ద్వారా మళ్ళీ మాట్లాడిన ప్రభా మాట్లాడిన ప్రభా అంటారు కానీ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి గ్రహించకుండా మనం ఏం చేస్తాం దేవుడు మాట్లాడలేదేమో ఇంకా అది కాదేమో డౌట్ లో మళ్ళీ డౌట్ కూడా రేజ్ చేస్తూ ఉంటాం మనకు మనమే ఇట్లా నేను చూసినాను బట్ నాకు కూడా ఒక్కొక్కసారి నా నా నేను కూడా అప్పుడు అనుకునే నిజంగా అప్పుడు నాకు తెలియకుండా బట్ తర్వాత తెలుసుకున్నా నేను నేను చాలా సార్లు కూడా నేను కూడా ఫస్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగినాము అక్కడ దేవుని స్వార్త పెట్టిండ్రు తెలుగు బట్ ఇంత డీప్ గా దేవుని వాక్యం కూడా మాకు అంత తెలియదు తర్వాత నేను తెలుసుకున్నాను వాక్యం ద్వారా వాక్యం విని మళ్ళీ ముఖ్యంగా సాక్ష్యం వల్ల తెలుసుకున్నాను నేను అంత ముందుకైతే ఇంకా నార్మల్ గా మనం తెలుసుకున్నాం తెలుసుకున్నాం అన్నట్లు ఉంటుండే నేను బట్ నేను మా అక్క సాక్ష్యం వల్ల ఫస్ట్ నేను చాలా డీప్ గా తెలుసుకున్నాను ఇంకా ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లోని మనం చెప్పినప్పుడు మనం ఎక్కువ మనం తెలుసుకుంటాం అనమాట సాక్ష్యాలు కూడా మనకి ఎంతో ఆలం అంటే దేవుళ్ళు మనం ఎదగడానికి కూడా మనకి ఎంతో విశ్వాసాన్ని ఇస్తా ఉంటాయి మనకి అట్లా వేరే వాళ్ళ విన్నా కూడా నేను అప్పుడు అనుకున్నాను అంటే అమ్ముతుండే కొన్ని కొన్ని మనకి అంత క్లియర్ గా అనిపించదు బట్ ఇది మనం రియల్ గా తెలుసుకున్నాం కాబట్టి ఇంకా దేవుడు మనతో ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నాం తెల ద్వారా మాట్లాడుతుంది సో నేను దేవుడు ఇవన్నీ మాట్లాడు మన దేవుడు ఉన్నాడు మన ఉన్నా కూడా ఇంకా డౌట్ఫుల్ గా దేవుడు ఫ్యామిలీస్ లో లేదు దేవుడు మాట్లాడుతున్నాడు అని నేను అనుకున్నాను నేను అప్పుడు నేను చాలాసార్లు తెలియనప్పుడు అనుకున్నాను బట్ ఇప్పుడు దేవుడు మనలో ఉన్నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గ్రహించాలని దేవుడు మంచిగా మాట్లాడుతున్నాడు ఈ వాక్యం దాద్రుడు మాట్లాడుతున్నా నేను ఉన్నాను కదా ఇప్పుడు నన్ను ఇంకా అరగట్లేదా నేను నేనే సత్యని మార్గం చేయను అని ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు పదవచంలో చూడండి తండ్రి ఎందు నేను నాయందు తండ్రి ఉన్నామని నమ్ముట లేదా అని వాళ్ళకి ఆ రోజు అడిగిన క్వశ్చన్ వేసింది నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు తండ్రి నా ఎందు నివసిస్తూ నా క్రియలు చేయిచున్నాను ఇప్పుడు చూడండి మనలో కూడా ఏసే ఉంటే దేవుడు క్వశ్చన్ వాళ్ళకి వేసి నన్ను చేయదారే ఉన్నాడు కాబట్టి అది తండ్రి అందు నేను అనేది తండ్రి ఉన్నానని దేవుడు చెప్పిండు ఇప్పుడు మనకు కూడా తండ్రి అంటే మనలో ఏసే ఉన్నాడు మనం మనం ఎప్పుడైతే బ్యాకరీని తీసుకున్నామో అప్పుడే దేవుడు మనలో ఉన్నాడు ఆయన అభిషేకం కూడా ప్రార్థన చేసి చేసి మనము దేవుని కాళ్ళ దగ్గర మనం ఆయన పాలల దగ్గర మనం కలిసి ప్రార్థన చేయాల అది మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎవరు కూడా కొంచెమే ప్రార్థన చేసి వదిలేస్తా ఉంటాం మనము అయితే నువ్వు మనం ఎట్లా పొందుకుంటూ ఆయన అంటే ఆత్మాభిషేకం ఎట్లా ఉంటూ ప్రసిద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు అందుకే మనం ఆయన మనతో మాట్లాడడం మనం ఆయనను ఒప్పుకున్నాము ఆయనలో ఉంటున్నాము కానీ మరి ఆయన ఆత్మలో ఉన్నది నమ్మ నమ్మది మనం దాని దాని ప్రక్క నమ్మాలంటే దేవుడు మనతో చెప్తున్నారు కదా మనం ప్రార్థన చేయాలి బాగా ప్రార్థన చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థన చేయడానికి ఇష్టపడడం అంటే ప్రార్థన చేస్తాం అంతే కానీ గంటలు గంటలు గంటలు గంటలు చేయాల అంత గట్టి స్థిరంగా చేస్తే అప్పుడు మనకి తెలుస్తా ఉంటుంది మనము పశుద్ధాత్మ శక్తిని పొందుకు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మనం ఉంటే అప్పుడు మనకి క్లియర్ గా తెలుస్తా ఉంటుంది దేవుడు మాట్లాడిన మాటలన్నీ దేవుడు అంటూ నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుట లేదు తండ్రి నా నివసించి చూత నా క్రియలు చేస్తున్నాడని దేవుడు వాళ్ళతో ఆ దినం వాళ్ళతో చెప్తుంది ఇప్పుడు మనతో దేవుడు అంటూ నేను మీతో ఉన్నాను కాబట్టి మనం ఏదైనా కూడా మనము వార్త కానీ ఇంకా వాకింగ్ చెప్పే ఏ పనులు అన్ని ఆయన ద్వారానే మనం చేయగలుగుతాం అంటే దేవుడు మాట్లాడుతున్నాం సో ఇప్పుడు మనము అందుకే గర్వపడకూడదు మనకి ఏం ఏ విషయంలో కూడా మనం ఫీల్ అవ్వదు ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు కాబట్టి ఆయన కుప్పని బట్టి ఆయన క్రియలు మనం జరుగుతాం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మాత్రం చాలా మంది ఇప్పుడు తండ్రి వేసే పరిశుద్ధం మనకి ఇచ్చినప్పుడు మన తగ్గింపు అన్ని ఉంటాయి అప్పుడే మన క్షణంలోనే సైతాన్ దగ్గరికి అంటే ఆయన ఆలోచన మనం అంటే చాయిస్ ఇంకా ఛాన్స్ ఇచ్చేస్తాం సైతానికి అంటే మనకున్న కొన్ని అలవాటు చెప్పున చేసేస్తా ఉంటారు అట్లా చేస్తే ఇంకా దేవుడు మనలో ఉండడం దేవుడు కూడా మా చె చెప్తున్నాడు ఇక్కడ పదకొండవ చనంలో చూడండి తండ్రి ఎందు నేను నా ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడు ఎప్పుడు దేవుడు వాళ్ళతో చెప్తుంది నాలో నేను నేనే తండ్రిని నేనే నేనే అన్ని నేనే ఇప్పుడు అక్కడ ఫస్ట్ నేనే మార్గంలో అంటే తండ్రి కూడా వేసే అని చెప్పి చూపించింది దేవుడు చెప్తున్నాడు కదా అక్కడ తండ్రి కూడా నేనే కుమారుడు నేనే పరిశుద్ధాత్మ నేనే అని దేవుడు క్లియర్గా అక్కడ చెప్తున్నాడు ఇక్కడ కూడా పదకొండు రోజుల్లో అది తండ్రి అందు నేను నేను నువ్వు నా ఎందు తండ్రి ఉన్నామని నమ్ముడు ఏం చెప్పి క్లియర్ చెప్తున్నాడు దేవుడు ఏసయ కానీ ఇంకా కొంతమంది డౌట్ఫుల్ గానే సో దేవుడు అప్పుడు వాళ్ళకి ఆ విధంగా అక్కడ శరీరదారిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది దేవుడు చెప్పింది దేవుడు మన ఆల్రెడీ మనకి మనకి పాత నిబంధనంలో ఏసేయ ద్వారా మనకి ఎన్నో సార్లు చోటు సో ఇక్కడ ఇప్పుడు మనలో కూడా దేవుడు మనలో దేవుడు మనలో ఉండడం మనం అనుకుంటాము ఇప్పుడు మనం ప్రసిద్ధాత్మ వచ్చింది నేను వాక్యం అవుతున్నా అంటే మరి ఆయన క్రియలు మనలో ఉండాలి కదా ఆయన క్రియలే ఉండవు కానీ మళ్ళా దాన్ని మనం ఏదో చేస్తా ఉంటాం అంటే దాని నచ్చని పనులు చేసుకుంటా ఇంకా తను మనలో వేసే ఉంటాడు ఇంకా దేవుడికి బాధ కలుగుతా ఉంటాడు దేవుడు ఎంత బాధపడతా ఉంటాడు దేవుడు ఉంటాడు వదిలి మనల్ని వదిలేం అసలు దేవుడు పోనే పోడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు ప్రేమించే వాళ్ళు మనల్ని వదిలిపోతారా పో కష్టం ఉన్నా అందుకని ప్రతి దేవుడు నిరూపించింది అది కూడా చెప్తున్నాడు దేవుడు చూడండి తండ్రి మనలో ఉన్నప్పుడు మనం ఆయనకి ఇష్టమైన పనులు చేయాల ఆయనకి ఇష్టం అట్లుగా ఉండేలాగా మనం చూసుకుంటా ఉండాలి అని అట్లా చేయకుండా మనము ఏం చేస్తూ ఉంటామంటే చాలా తప్పులు అంటే మర్చిపోయి వేరే వేరే అట్లా చేయకుండా దేవు దేవుడు మనకి జాగ్రత్త పడ చెప్తున్నాడు మాట్లాడుతున్నా తండ్రి మనలో ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి దేవుని క్రియలను చేయడానికి ఇష్టపడాలి ఇప్పుడు ఏదైనా తెలియకుండా మనం చేసినాడల్లా కూడా క్షమాపణ పోరాలి దేవుని దగ్గర అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎన్నో సార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన కూడా సెర్నౌట్ చేసేస్తా ఉంటాడు చాలా మంది చాలా సార్లు దాని ఆ విషయం కూడా మర్చిపోతాడు అట్లా ఉంటే ఇంకా దేవుడు మనతో ఉంటు ఉండడానికి రాదు అసలు దేవుడు మన ఉంటాడు కానీ దేవుడు బాధపడతా ఉంటాడు దేవుడు మనము వాక్యం కూడా ఎంత ముందుకు దేవుడు సన్ని మనం వడ్లే వెళ్ళిపోతుంది కానీ రామతుర్గ్రంథంలో మనకి చిన్న చివర మన వేరే సేవకు అంటే మన మన సేవకు మన దాంట్లో ఉన్న వాళ్ళు కూడా షేర్ చేసే వాక్యాన్ని అందులో చూసాం దేవుడి సన్ని మనలో ఉన్నారంటే ప్రతిరోజు మనం ఆయన రాధిస్తానికి వెళ్ళు ఆయన గుణగణాలు కలిగి ఉండాలని చెప్తున్నాడు దేవుడు పన్నెండు వాద్యంలో దేవుడు ఏమో నేను తండ్రి యోధకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసం ఉంచు వాడును చేయును ఇప్పుడు చూడండి మనము దేవుడిని విశ్వసించినప్పుడు ఆయన కూడా మనం చేయాలి మళ్ళీ ఆయనందు విశ్వాసం ఉంచి మనము చేయాల దేవుడు చేసిన క్రియలని మనం చేయాలని దేవుడు మనతో నేను చేయు క్రియలు నా ఎందు విశ్వసి విశ్వాసం విశ్వాసం ఉంచు వాడును అని చెప్పి దేవుడు మన నుంచో మాట్లాడుతూ చెప్తుంది వాటి అతడు చేయడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను దేవుడు చెప్తున్నా నేను మీ కొరకి స్థలం సిద్ధపచ్చనికి వెళ్తున్నాను అని మరి ఇప్పుడు ఆయన మనకి స్థలం వెళ్ళిండు ఆయన మనతో ఉన్నాడు ఆయన మనం వదలలేడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనతో ఉన్నాడు అని చెప్పింది మరి పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఆయనే దేవుడు ఆయన చేసే క్రీలని ఫస్ట్ దేవుడు చేసిన దేవుడు సువార్థనే అందించు సువార్థ చెప్పమ్మని చెప్పింది ఫస్ట్ దేవుడు మనము మనకి సువార్థను మనకి అందించాలని ఫస్ట్ అది చేయాలి మళ్ళా ఆయన క్రియలు కూడా మనము చేయాలని దేవు మనతో మాట్లాడుతా ఉన్నాడు మీరు నా నామమున దేని నడుగురో నడుగుదురో తండ్రి కుమారుని అందు భయమరచబడకై దానిని చేతులు చూడండి మనము దేవుని నామముని ఏ దేవుగా అడిగినా అది దేవు మీరు నా నా నామమున దేని నడుగురో తండ్రి అంటే ఇప్పుడు మనకి వేసేయండి తండ్రి కుమారుని అందు అంటే ఇక్కడ వేసేయకుండా తండ్రి కుమారు కూడా వేసేనే అని చెప్పి క్లియర్ గా చెప్తున్నాడు ఇక్కడ మనకి మామపడు చుట్టకై దాన్ని చేతున్నాను వాడు దేవుడు చెప్తా ఉన్నాడు మళ్ళీ మనం అడిగిన దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు ఇక్కడ ఇస్తాడు కదా మన ఆయన నామముని బట్టి మనకి ఇస్తా ఇస్తాడు నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును ఇప్పుడు దేవుడిని అడుగుతున్నాం అడిగినప్పుడు ఇంకా స్పష్టంగా వేసే మాటలు ఎప్పుడు అంటే నెరవేర్చకుని ఉండవాళ్ళు మీకు తెలుసు మనం మనకు తెలుసు కదా వాక్యం ఎన్నోసార్లు జరిగినా మనం స్పష్టంగా చెప్తుంది ఆ నామం ఉన్న మేము నన్నేమి అడిగినను నేను చేతున్నాను మరి మనం అడుగున్నాం కదా ఎన్నోసార్లు అన్నీ అడుగుతాను అంటే ప్రశ్నలకు అడుగుతాను ప్రశ్న దాకా వచ్చి మనం అందరం డౌట్లు వాడుకుంటాం కొంతమంది అంటే కొన్ని కొన్ని సార్లు అది అర్థం అర్థం కాక చాలా మంది గుర్తుపట్టాలి మనము బట్ దేవుడు మనం అంటే అడిగినాం అంటే వచ్చేసింది మనం ఇంకా నమ్మేసుకోవాలి మనం ఏది అడిగినా కూడా అది చదువులు విషయంలో చదివే జ్ఞానమే అడగవచ్చు నువ్వు నీకేదైనా వస్త్రం ఉండి వస్తువే అడగవచ్చు ఇచ్చేసింది దేవుడు ఆల్రెడీ దేవుడు చెప్పినగా నన్ను అడిగినవన్నీ నేను ఇచ్చేస్తాను ఇస్తాను చేస్తాను చెప్పేసినాక మళ్ళీ డౌట్లు పడతా ఉంటాం మనం మళ్ళీ డౌట్లు ఎందుకు వాడాలి మళ్ళా ఇంకా డౌట్లు పడినామంటే ఇంకా అది పోయినట్టే ఎందుకంటే సైతాన్ పనిచేసేవాడు మీకు అందుకే సైతాన్ పనిచేసేది సైతాన్ పనిచేసి నువ్వు నిమిషమనే నువ్వు డౌట్ పడినప్పుడు అది వెళ్ళిపోతుంది మళ్ళీ దేవుని మళ్ళీ అనుకుంటాం దేవుడు నేను అడిగినా దేవుడు వెళ్ళడని చెప్పి మళ్ళీ దేవుడి నుండి అనుకుంటుంది దేవుడు ఆల్రెడీ చేసిన నమ్ముతే నీకు వచ్చేస్తుంది అది ఏ విషయమైనా కూడా అది దేవుడు క్లియర్ గా మాట్లాడుతుంది నా నామం ఉన్న మీరు నన్ను ఏమి నేను చేతున్నాను అని చెప్పి క్లియర్ గా చెప్తున్నప్పుడు హమేషాల ఏం చేస్తారు అడిగేసి మళ్ళీ డౌట్ పడి డౌట్ పడంగానే ఏమవుతుంది నువ్వు అడిగింది అది వింటే నువ్వు వెళ్ళిపోతుంది అది ఏముండదు మళ్ళీ పైన నుంచి దేవుడిని వేసుంటారు అడిగినా కానీ దేవుడు వీళ్ళు ఇంకా వీలేడు అది అది తప్ప దేవుడు దేవుడు అందుకే మాట్లాడుతుంది క్లియర్ గా మీరు ఉదయాలని ఓపెన్ చేసుకొని దేవుడు మాట్లాడుతున్నాం ఓపెన్ మైండెడ్ గా మంచిగా మనం దేవుని అందు విశ్వసించి ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని మనము అడగాలి దేవుణ్ణి ఈ నామం మనము అంటే ఈ వర్సెస్ ఎత్తి మాట్లాడి ఖచ్చితంగా విశ్వసిస్తే దేవుడు దేవుడు అది తప్పకుండా మీకు నీకు జరుగుతూ అంటే అది ఏ విషయమైనా జ్ఞానమే కావచ్చు నీకు ఇంకా అవసరతలు ఏవైనా కావచ్చు అది ఏవైనా కావచ్చు బికాజ్ నేను కూడా చాలా సార్లు అనుకుంటాను మళ్ళీ నేను నేనైతే ఏమనుకుంటున్నా అంటే డౌట్లు పడాలంటే నార్మల్ గా డౌట్ కానీ నేను ఏమనుకుంటున్నాను ఆల్రెడీ నేను అడిగేసిను ఆల్రెడీ దేవుడు తీసి పెట్టేసి ఐ కెన్ ఐ విల్ రిసీవ్ ఎన్ ఎవర్ టైం కమ్స్ అని చెప్పి గమనం చూస్తారు అట్లా అనేసి మిమ్మల్ని మనం నార్మల్ గా వీకెండ్లీగా కాకుండా దేవుడ చేసాం నాకు ఇచ్చినందుకు వందనాల ప్రభావం అని చెప్పి మనం దేవుణ్ణి కృతజ్ఞతలు కూడా చెప్పాలి మేడం ఇక్కడ పదిహేను వద్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు గాయకుందులు ఇప్పుడు చూడండి ఈ వాక్యము దేవుళ్ళు ప్రేమిస్తున్నాం చెప్తా ఉంటాను దేవుని సువార్త చెప్తున్నా నేను దేవుణ్ణి నమ్ముకున్నా నేను దేవుడు అంటే నాకు చాలా ఇష్టము అని ఇట్లానే చెప్తారు కానీ ఆయన ఆజ్ఞ మాత్రం మనము ఫాలో కాదు అలా ఆయన ఆజ్ఞ ఏంటిది ఒకటి దేవుడి ఓన్లీ దేవుణ్ణి నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడం ఒకటేనా కాదు కదా దేవుడు చెప్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంపార్టెంట్ చాలా చాలా దేవుడు ఏమంటున్నాడు మీరు నన్ను ప్రేమించిన వేళ నాని గాయకుండు అని ఫస్ట్ చెప్తున్నాడు దేవుడు మరి గాయకునాలు ఆయన ఆగ్నేది ఎన్నో అగ్ని దేవు ఒక్కదా అంటే ఎన్నో మన టెన్ కమాండ్మెంట్స్ ఉన్నాయి అందులో మళ్ళీ ఇక్కడ కొత్త నిబంధనలు రెండు చేసింది పూర్ణ చేయించడం చెప్తున్నాం మీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవుని ఆరాధించడం చెప్తుంది కానీ సగం మేము మన లోకంలో ఉంటే మనసు సగమేమో దేవుల పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం మనం చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు ఇంకా అంత అవే పెట్టుకొని ప్రార్థన చేసుకుంటే ఇక్కడ ఎక్కువ నోరు తిరిగి వస్తుంది తిరిగి వచ్చి లాస్ట్ కామ్లైన్ అని చెప్తా ఉంటాం చాలా మంది అంటే నేను చూసినా ఇది చాలా మంది మళ్ళా మనం ఇంగ్లీష్ కూడా ఏదో ప్రాథమారు కొంతమంది అలవాటు చెప్పుగా చేస్తూ ఉంటాం బట్ చేసేసి వాళ్ళ దేవుని ఆజ్ఞ అసలు ఆయన ఆగనే ఫాలో అవ్వరు ఆయన ఆజ్ఞని గాయకుంటే మాత్రం మనం చాలా జాగ్రత్తగా పడతాం ప్రతి విషయంలో ఏదైనా మాట్లాడితే పదిసార్లు ఆలోచన చేస్తారు ఇతరులను హర్ట్ చేయకుండా ఏదైనా క్రియలు చేసినా మనం ఆయన ఆజ్ఞ ఇంకొట్టింది ఆయన ఆజ్ఞ ఇచ్చిన సువార్త కూడా చెప్పాలి మనం దేవుడు మనకు నేను వచ్చి ప్ర మీరు అంటే అందరికి భూలోకం అంటే ప్రతి ఒక్కరికి సువార్తలు అందించడం జరిగింది కూడా మనం చేయాలి మన మనమే చేసుకుని అంటే వీఆర్ ఓన్లీ రీడింగ్ ఫర్ అవర్ సెల్ఫ్ అండ్ వీఆర్ నాట్ ఇట్ ఆల్ అంటే ట్రైనింగ్ అంటే అసలు పెట్టకుండా ఓన్లీ మనకు అది కూడా తప్పే కదా ఏవో మాట్లాడుతున్నాడు మన ఆయన ఆజ్ఞలు ఏమున్నా ఫస్ట్ దేవుని తెలుసుకోవాలి దేవుడు ఏమంటున్న నా ఆజ్ఞలు ఫస్ట్ మనకి అయిపోయిన మళ్ళీ మనము తామేతల గ్రంథం చూస్తే అన్ని మనకి క్లియర్ గా తెలుస్తూనే ఉంటాడు ఫస్ట్ దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్పంగానే మళ్ళీ ప్రేమిస్తున్నాం ప్రేమిస్తాం అనుకుంటా కోపం వాడుతూ ఉంటారు మళ్ళీ దేవుడు ప్రేమిస్తే కోపం ఉంటుంది దేవుని కోపం ఉందా లేదు దేవుడు ఏం చేసిండు దేవుడు ప్రేమనే చూపించింది ఎంత ఆయన మీద ఎంత నిందలేసినా ఆయన ఉమ్మేసినా ఆయన దేవుడు కోపం చూపించింది అక్కడ దేవుడు ప్రేమనే చూపించింది మళ్ళీ ఆ ప్రేమ మనలో ఉందా అంత ఏం ఉండదు మనం ప్రేమించడం ప్రేమించడం అంత నేనైతే నాకు తెలిసైతే దేవుడు నమ్ముకున్నా ఏదో కొంతమంది హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ కన్నా పర్సెంట్ కన్నా ఎక్కువ మంది అసలు ఆయన అంత అసలు చేయట్లేము మనం మనం మనం తెలియకపోయే గ్రూప్ లో కూడా మనం చేస్తున్నాము మన పర్సనల్ వర్క్స్ ఉంటే ఎవ్రీథింగ్ వీ విల్ హ్యావ్ బట్ కొంత నేను చెప్తున్నా మనకు తెలిసిపోతేనే ఉంటుంది నేను ఎవరిని అనట్లేదు ఐ డోంట్ నాట్ నాట్ ఎనీ బట్ వాక్యంతో వాక్యంతో మాట్లాడుతున్నా మనతో మనం అందరం కూడా ఆయన ప్రేమి ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గాయకునాలి ఆయన ఆజ్ఞ పొద్దున సాయంత్రం మనం ఈ రోజు మనం ప్రార్థించాలని చెప్తున్న దేవుడు ముఖాలు ఉండి మనం దేవుడు సాయంత్రం ప్రార్థించాలి సమయం ప్రాణ ప్రార్థించాలి కానీ నిజం చెప్పాలంటే బిజీ లైఫ్ లో అనుకుంటా మనము ఆయనకు ఏర్లేదు ఆయనకు అంటే ఆధిస్తలేము ప్రార్థిస్తలేము వేరే ఏదో చేసుకుంటా ఉన్నాము కదా అది రీప్లేస్ చేసేస్తాం వేరే దగ్గర వాళ్ళ దేవుని సువార్త మనము దేవుని సువార్త చెప్పాలి వాక్యం చెప్పాలని నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ వాక్యం చెప్పాలా కదా మళ్ళీ అతన్ని పోస్ట్పోన్ చేస్తాం అనుకుంటాం మనం అది కూడా తప్పే ఎందుకంటే దేవుడు అంటున్నా ఆయన ప్రేమిస్తే ఆయనలా కరెక్ట్ గా వేసే ఎక్కడ కూడా ఆయన ఎక్కడ కూడా ఆయన ఏది కూడా తప్పు చేయలేదు ఆయన అంత ఆయన మనుషుల లాగానే ఉండి మనుషులతోండి మనుషులు శివదారిగా ఉండేది వేస్తున్నాడు మళ్ళీ అంత ప్రేమ కలిగిన దేవుడు మనతో మనతో మాట్లాడుతున్నాడు ఆజ్ఞలు కాయకొన్నండి మీరు అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు మనతో పదా రోజుల్లో తీసుకుంటే నేను తండ్రిని వేడుకొందును ఎల్లప్పుడు ముందు ఉంటకే ఆయన వేరొక ఆధనకర్తను అనగా సత్య స్వరూపి వాత్మను మీకు అనుగ్రహించను ఇప్పుడు చూడండి ఆయన మనకు ఆల్రెడీ ఇచ్చింది అని చెప్పి తండ్రి వేడుకొందును మీ యొక్క ఎల్లప్పుడు కంటే ఎల్లప్పుడు మనకి కదా దేవుడు మనకి ఇచ్చిన వాళ్ళ మనకి ఆదరణ కర్త అంటే సత్యస్వరూపయ ఆత్మన మనకి ఇచ్చిండు మన సత్యం ఎరుగుతున్నామా సత్యం ఎరిగి కూడా మళ్ళీ నువ్వు అట్లనే ఉంటున్నావా మనము అందరము సత్యస్వరూప ఆత్మ మనకి దేవుడు ఇచ్చింది దేవుడు దేవుడు నెరవేర్చుడు మళ్ళీ మనం మనం ఉంటున్నామా లేదా అనేది చూసుకోవాలి మనము అంటే ఆయన ఆటలు పాటిస్తున్నామా లేదా అంటే సత్యం కూడా మళ్ళా ఇంకా ఏ దారిలో పోతున్నాం మనం క్రక్ట్ చూసుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దేవుడు మనకి మా ఈ ఊరికి ఇప్పుడు ఈ వాక్యం నేను ఐఎం నాట్ సీన్ నా ఉన్న నాకు దేవుడే మాట్లాడుతున్నాడు నాకు ఇంత జ్ఞానం అసలేదు దేవుడు దేవుడే మాట్లాడుతున్నాడు లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనీరదు లోకంలో ఉంటే మాత్రము దేవుని మనం చూడలేము అంటే మీ ఆత్మ నాకనే చూలిపోబడవు ఆకినే కళ్ళుకోబడవు మీరు ఆయనను ఎరు ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించడం మీలో ఉండడం ఇప్పుడు సరసత్యంకొక వాక్యం అంటే ఆయన అసిద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు మనం ఏం చేస్తాం ఆయన ఎదుగుతాము ఆయన మనతో ఉంటాం మనతో నివసిస్తాం మన అట్లా ఉన్నప్పుడు ఆయన గుణగణాలు కలిగి ఉండాలి కనీసం ఆ తొమ్మిది తొమ్మిది ఉండే ఆత్మఫలాలలో ఇళ్ళ నుంచి మనకు కనీసం ఒకడొక నివసవుతుంది మనం తెలుసు మనం ఎప్పటి నుంచి దేవుని నమ్ముకున్నాము ఎట్లా ఉంటున్నాం లోకంలో ఉంటే మాత్రం నాకు మన దేవుడికి అనుకోలేదు లోకంలో ఉంటే లోక శిష్టం చేస్తే లోకంలో లోకంలో ఉంటే ఇక మనం ఏం చేయలేము దేవుడు చూడలేము ఆగ్ఞ పాటించలేము ఏమి కూడా మనం చూ చేయలేము దేవుడు అందుకే దేవుడు అంటున్నారు దేవుడు మీరైతే నన్ను ఎరిగి అరిగి నన్ను నన్ను నమ్ముకున్నారు బ్యాత్మీం తీసుకున్నారు సో నేను మీలో నివచిస్తున్నాను మీలో నాలో నేను నాలో ఉన్నాను నేను మీలో ఉన్నానని చెప్పి క్లియర్ గా మాట్లాడుతున్నాను నిమ్మను అనాథలు అనాథలుగా విడువను మీ యొక్కకు వద్దును కొంతకాలం ఉన్న తర్వాత లోకమునను మరి ఎన్నడనో చూడదు చూడండి దేవుడు నుంచి నేను మిమ్మల్ని అనాథలు వదలలే నేను మిమ్మల్ని మిమ్మల్ని నా మిమ్మల్ని మీ దగ్గరనే ఉన్నాను నా ఆత్మ పరిశుద్ధాత్మ శక్తి మీకు ఇచ్చినాను మీతో ఉన్నాను మళ్ళీ నేను వస్తా శరీర శరీరధారిగా మళ్ళీ వస్తాను అని మంచి దేవుడు దేవుడు మాట్లాడుతున్నాను ఇంత క్లియర్ తర్వాత దేవుడు మమ్ దేవుడు వస్తాడు మన నెలకి వచ్చినప్పుడు దాని తర్వాత అప్పుడు పశుద్ధాత్మ దేవుడు ఆయనతో కూడా ఉండిపోతాను ఇంకా మనం అప్పుడు మరి ఎన్నడూ చూడదు అని చెప్పి అని ఉంది కదా లోకము అంటే లోకం అంటే దాని తర్వాత సిచ్యువేషన్ మళ్ళీ వేరే ఉంటది అయితే ఇక్కడ దేవుడు నైన్టీన్త్ బస్లో ఏమంటు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించు చున్నాను కనుక మీరు ఇప్పుడు చూడండి దేవుడు జీవిస్తున్నారు దేవుడు జీవ దేవుడు జీవం ఆయన నేను నేను మార్గము సత్యములు జీవంలో ఉన్నాను చెప్పింది ఆయన ఏమనుకుంటూ మీరు నన్ను చూత చూస్తారు కాబట్టి నేను నేను జీవించున్నాను మీరు కూడా జీవించుకుంటాను నాలో ఉంటే అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు మనం మన ఫీల్ అవ్వాలి మళ్ళీ అన్ని దేవుడు అన్ని దేవుల్లో ఉన్న తర్వాత ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు బట్ అట్లాంటి సిచ్యువేషన్ కలిగినప్పుడు ధైర్యంగా దేవు దేవుడు మన మనలో ఉంటే మనము మనం ఎట్లా అంటే నిరుత్సాహపడకుండా ఉంటాం అన్నమాట దేవుల్లో ఉంటాం మనం నేను నా తండ్రి ఎందున మీరు నా ఎందునో నేను మీ అందును ఉన్నామని ఆ దినం ఉన్న మీరు అరుగుతు అప్పుడు అంటున్నారు మీరు అప్పట్లో వాళ్ళకి చెప్పిన ఖుష్లే ఇప్పుడు మనతో అంటున్నారు మీరు మీరు నా అప్పుడు మీరు చూస్తారు మీరు అందరు మీ నాతో ఉంటారు అప్పుడు మీరు అంటే ఆ విశ్వాసం ఆ హోప్స్ మనకి ఉండాలి ఆ హోప్స్ ప్రతి క్రైస్తవుడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ హోప్స్ అనేదే ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఇప్పుడు దేవునా కరెక్ట్ గా వాక్యం చదవకుండా ఏదో ఆలోచన చేసుకొని చాలా మంది జస్ట్ జస్ట్ హియరింగ్ ఒకటి కాకుండా అది ప్రాక్టికల్ గా మనకి జరిగి ఉన్నప్పుడు అనుభవించినప్పుడు అప్పుడు కానీ మనకు తెలుస్తుంది అనమాట చాలా మంది కూడా అందుకే మనము ఏ సిచువేషన్ వచ్చినప్పుడు ఫీల్ అవ్వకుండా బాధపడకుండా అది ఒక ఎక్స్పీరియన్స్ దేవుడు తెలుసుకోవడానికి ఇచ్చినని హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే నేనైతే అనుకుంటా ఎక్స్పీరియన్స్ లేకుండా ఏది కూడా ఏమి అర్థం కాదని చెప్పి నేనైతే అనుకుంటాను బికాజ్ ఎంత జ్ఞానం పొందుకున్నా కూడా ఎన్ని చదువులు చదివినా కూడా అది ఎక్స్పీరియన్స్ అయినప్పుడే రియాలిటీ అనేది మనకు తెలుస్తుంది అనమాట అట్లా తెలియాలనే ఉద్దేశంలో దేవుడు మనకి ఇస్తా ఉంటాడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ సో అది మనం గట్టిగా అంటే ఉండడానికి నా విషయంలో అయితే నేనైతే చాలా సార్లు వచ్చినావు నేను ఐఎం నాట్ సేయింగ్ దట్ ఐమ్ గ్రేట్ ఇన్ దాని నాకు అయితే అనుకుంటున్నాడు అది చాలా కష్టతరంగానే ఉంటది ఫస్ట్ ఫస్ట్ కష్టతరంగానే ఉంటది ఎంతో బాధగానే ఉంటది అంటే అదొక అవకాశం దేవుని ఆదించుకోవడానికి ప్రార్థించుకోవడానికి అని చెప్పి మళ్ళీ నేను అనుకుంటా థ్యాంక్ యూ గోడ అని చెప్పేసి అనుకుంటూనే ఉంటుంది మళ్ళీ ఏమో కొన్ని కొంత ఎందుకు ప్రభా నాకు ఎందుకు ఇచ్చిన ప్రభా అని కొంతమంది చాలా సార్లు ఈ ఇది కూడా ఇంటా ఉంటాను నేను చాలాసార్లు చాలా మంది కోపం రాగాని బాధ రాగాని నాకు ఎందుకు ఇచ్చిన ప్రభా నాకు ఎందుకు ఇచ్చిన బ్రొభ అని అనుకుంటూ ఉంటుంది కానీ మనము హ్యాపీగా ఫీల్ అవ్వాలి ప్రభా నాకు ఇచ్చినందుకు కూడా నాకే ఇచ్చినందు వందనాలు ప్రభావ అని చెప్పి మనము దేవునికి థ్యాంక్స్ చెప్పుకో ఏ సిచ్యువేషన్ అయినా కూడా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అది నేనైతే అనుకున్నాను బై బై బికాజ్ దేవుడు ఎవరికైనా ఇవ్వచ్చు అది నీకే ఇచ్చిన అది నీ వాళ్ళు గట్టిగా నీకు ఒక అది ఇంకా ఎడిటేషన్ రాస్తే అన్ని ఎగ్జామ్స్ పాస్ అవుతా ఉంటాం అంటే అంత ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటాయి మనకి లైఫ్ లైఫ్ లో ఉన్న ఎగ్జామ్పులు అంతే ఈ లైఫ్ లో కూడా ఇవన్నీ ఎగ్జామ్స్ టైప్ టెస్టులు దేవుడు పెడుతున్నప్పుడు అది మనము ప్రార్థన ధర ఆయన వాళ్ళు ఉన్నప్పుడు ఆటోమేటిక్ అది పోతూనే ఉంటాయి అంటే విజయం సాధిస్తూనే ఉంటాం మనం దేవుడు మనతో అదే అన్నిటికీ అదే రీజన్ దేవుడు చెప్తున్నాడు ఈ ఈ వాక్య మీరు జ్ఞాపకం పెట్టుకుంటే కనుక మీరు మళ్ళీ బాధపడాల్సి బాధపడరు చూడండి నా ట్వంటీ నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గాయకును వాడే నన్ను ప్రేమించి వాడు ఇప్పుడు చెప్పండి దేవు వాక్యం మనము అవుతున్నాము వాళ్ళ స్వార్త చెప్తున్నాము ఆయన ఆయన ఆజ్ఞలు వాడించుకోకుండా మనము ఆయన ఎట్లా ప్రేమిస్తున్నాము మరి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ ఆయన ఆజ్ఞలు అంగీకరించుకోవాలి అంగీకరించుకోవాలి అంగీకరించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏమో లేదు సగం సగం సగం సగం చేసుకుంటా చేసినాం అన్నట్లు వీళ్ళైతే సో ఇది చెప్తున్నాను చాలా మంది ఎక్స్పీరియన్స్ అయితే కూడా నాలో కూడా ఉన్నాయి అవన్నీ నేను చెప్తున్నాను ఎందుకంటే ఆజ్ఞలు అయితే ఉన్నాయి మన ఆజ్ఞలు ఇంకా వచ్చినప్పుడు ఏమిటో కలుముకునేది వారికి ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒకటి ఏమైందంటే నేను షాప్కి వెళ్ళినాను అక్కడ ఏమైందంటే మెడికల్ షాప్కి వెళ్ళినాను అక్కడ హండ్రెడ్ రూపీస్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత సెవెంటీ ఫైవ్ రూపీస్ అని నడు చెప్పిపోయి నాకు వద్దులే నాకు రెండే వన్ ట్యాబ్లెట్స్ అని చెప్పినాను దానికి ఫిఫ్టీన్ రూపీస్ అని చెప్పిండు మళ్ళీ ఫిఫ్టీన్ రూపీస్ నేను ఇచ్చిన ఇచ్చినాక మళ్ళీ ఆయన ఏం చేసి హండ్రెడ్ నాకు ఇచ్చేసి మళ్ళీ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ ఇచ్చిన్నా ఇస్తే నేనేం చేసినా మళ్ళీ ఆయన వీటర్ ఆ దేవు నామంగా దేని ఎందుకంటే మనకి అక్కడ సైతం పనిచేయలేదు మనం ఛాన్సెస్ ఏమైంది ఆ సైతం కూడా మనలో వచ్చేసాను ఈ వాక్యం తర్వాత చూడండి మనం అట్లా దేవుడు మనలో ఉన్నాడంటే మనం అట్లాంటి తప్పు పనులు చేయమన్నమాట అంటే ఇప్పుడు మనం దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాం అనుకోండి ఇట్లా అప్పుడు దెబ్బకే మనం అంటే మనం మారాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా వాళ్ళు పోతా ఉన్నావు పోయినప్పుడు నీకు నీతో పాటు ఉన్న స్నేహితులేను ఏదైనా తప్పు చేసినప్పుడు నువ్వు వాళ్ళు పాల్గొందాం అనుకో అది వాళ్ళ కోసం చేస్తున్నావు దేవుని నామం బట్టి ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞ పాటిస్తారు దేవుడు వద్దు అని చెప్తారు నువ్వు మళ్ళీ వాళ్ళ దాంట్లో చెప్తున్నట్టు చేసినావు అనుకో దేవుని ఆజ్ఞక్కడ పాటించినట్టు అవుతుంది అంటే ఇప్పుడు టెస్ట్ అది కూడా ఒక టెస్ట్ లాంటి మనకి అంటే అవన్నిట్లో మనము అంతే ఇంకా నువ్వు మనం దేవుణ్ణిలో ఉన్నప్పుడు మనం ఎవరైనా కూడా మన ఎవ్వరు నచ్చరు మనల్ని దూరమే పెడతారు అది దాని కూడా చెప్పుకోవాలి దేవునికి కానీ మనకి ఫీల్ అవుతాం మనం అయ్యో ఇట్లా కదా అని కానీ బాధాల్సిన అవసరమే లేదు ఎందుకంటే దేవుళ్ళ మనం దేవుని కోసం చేస్తున్నాం ఆయన ఆయనని చేస్తున్నాం ఆయన సంతోషం కోసం మనం ఏదైనా వదులుకోవాల్సింది అది దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు క మనతో అందుకని నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వాళ్ళు నా ప్రేమింపబడును నేను వాని ప్రేమించిన వానికి నన్ను కనబరుచుకుందు పొందునని తర్వాత కల చూడండి తర్వాత ఇక్కడ ఏసు ఏదో ఇక్కడ ఇసుక గాని యూధ యూధ ప్రభ నే లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నేను కనబరుచుకునుటై సంభవించినని అడగదా ఇక్కడ చూడండి కేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గాయకును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని యుద్ధకు వచ్చి నా వాని యుద్ధ నివాసము చేతు దేవుడు చెప్తా ఉన్నాడు ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుతున్నావు నన్ను ప్రేమించిన దేవుడు ఏమంటాం కేసు అని మనం ప్రేమిస్తే ఆయన దేవుడి మాటను గాయకుంటాము అంటే వీళ్ళు దాని పక్కన రాసుకుంటాం అక్కడ చెప్పి జీజస్ ఆన్సర్డ్ ఆన్సర్డ్ అంటూ హిమ్ ఇఫ్ ఎ మ్యాన్ లవ్ ఈ he will keep my words and my father will love him and we will come unto him and make our abode with uh, abode with he mani cheppi maatladindi nannu preminchani vaadu naa maatralu gaikonadu ipudu choosukola prathishyama mana family lo gaani itta gaani ikkala gaani aane premisthhe aane maatlu tappakunda manam gaikontam prathi vishayam tagginchukodam kopam lechchukodam maximum ఇక్కడ అలవాటు చెప్పుకుని వచ్చినా అది మన దెబ్బకేదేను అంటే మనకి తెలిసిపోతుంది అప్పుడే క్షమాపణ ప్రభా నన్ను నేను చేయకూడదు అంటే జాగ్రత్త పడాలంటే చేసుకోవాలి మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే అని దేవుడు మాట్లాడింది కదా నేను మీ యొద్ద ఉండగానే మీ మాటలు మీతో చెప్పి తిన్నాను ఆదరణకర్థ అనగా తండ్రి నాన్న తండ్రి నా నామము నా పంపబో సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయలేము ఇప్పుడు చూడండి ఈ వాక్యం ఇక్కడ మనకి దేవుడు మనకి ఆయన పశుద్ధాత్మ శక్తి ఇచ్చినప్పుడు మనం అన్ని మనం గాయకోనం ఇవన్నీ ఉంటాయి కదా మనలో పశుధాత్మ శక్తి వచ్చినప్పుడు దేవుడు మనలో మాట్లాడతాడు ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడాడు ఆల్రెడీ చెప్పింది అయితే నేను నేను వాక్యం ఇక్కడ ముద్దామని అనుకుంటాను సో దేవుడు మనము ఆయన ప్రేమిస్తే ఆయన ఆగ్ఞానం ఫస్ట్ గాయకోనాల మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి మనము దేవుడు మనతో ఈరోజు సిక్స్త్ వర్స్ ఒకసారి చూసుకుందాము వేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తల్లి దగ్గరకు రాదు అని దేవుడు మాట్లాడంటే వేసేనే మన మార్గము మన సత్యం అంటే మన లైఫ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ జీజెస్ అనమాట అది మనం లక్ష్యంగా పెట్టుకొని అది మన లైఫ్ పెట్టుకొని మనం ముందుకు పోవాలి ఆయన కోసం జీవించాలి ఆయన ఆయన సుగార్తలు అందించాలి మన ఫస్ట్ మనము ఆయనకు అంటే ఆయనకిష్టంగా ఉన్న ఆయన ఆజ్ఞ పాటించాలి దేవుడు చిన్న వాక్యం దీవించి ఆశీలించినాక ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ కృపా కనికరంగల్ దేవా మావోన్నత సర్వోన్నత సర్వశక్తివంతుల భూమి ఆకాశం చేయించిన గొప్ప దేవుడే ఉన్నారు ప్రభాతాన్ని మా కొరకి ప్రభా లోకంలోకి వచ్చి ఎప్పుడో ఎన్నో కష్టాలు పడి ప్రభాతం మా పొంది ప్రభావిరిగి లేచినట్టు గొప్ప దేవాసి అని యొక్క నామానికి లెక్క వీరాది వండా ఏసీయా ప్రభావ వాక్యం మనం గాయకునే ఆజ్ఞలను గాయకునాలి ప్రభా దాని ప్రకారం అవ్వడానికి ప్రభాతం శక్తి అనుకుంటుంది ప్రతి దినము ప్రభాతం నూతన శక్తిని పొంది ప్రభావం అనిఫిక సామర్ విన్న వాక్యం సైతం ఎత్తుకపోకుండా ప్రభాతం నూరంతులుగా కలిష్ఠకం ఒక కృపం దయచేసి ప్రభావం మీరే మైమ పొంది ప్రభాతాన్ని మాకు మార్పుల జీవితం అందరికి కనుగ్రీమని మాకు తోడు నుండి నడిపించి ఎక్కువని మిలాది వందనాలు తెలుస్తూ చేస్తూ మనబోయిన కృప సమాధానం నడిపింపు మన అందరికీఎం గ్రూప్ లో బ్రదర్ సిస్టర్ కుటుంబకుల అందరికీ నిత్యం ఈ ఆరాధనలో పాల్గొంటున్న కుటుంబీకులకి ఇంకెవరైతే రాలేదు వాళ్ళకి ఈ నిత్యం ఇక ఆన్లైన్ ప్రేయర్ YouTube యూట్యూబ్ లో వింటున్న వాక్యం వింటున్న ప్రతి కుటుంబాలకి సదాకాలం తోడు కాక ఆమె ప్రదర్శిస్తా ప్రైజ్